నిరా వాడు మెట్టు దిగొచ్చాడు దిగొచ్చినప్పుడు వాడి దృష్టి ఎవరి మీద పడింది ఆ పడ్డప్పుడు ఆ వాడికి సహాయం చేసినప్పుడు లోక ధర్మానికి విరుద్ధంగా ఉండవచ్చు కాకాలి మన మానవులు మాట్లాడుకునేటటువంటి ధర్మము ధర్మ సూక్ష్మానికి ఐహిక ధర్మాలకు అది విపరీతంగా తోచవచ్చు కాక అయినా సరే వాడు చేసింది కరెక్ట్ అని వాడి దాన్ని విమర్శించడానికి వీళ్ళు వెళ్ళిపోమన్నాం ఎందుకని వాడు అదే పనిగా వాడు అదే అభ్యాసంతో అభ్యాస దోషంతో గుణ మాలిన్యంతో వాడు చేయలేదు కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి ఎందుకనంటే భారతదేశంలో పెద్దలు కోకొలలు వీళ్ళు ఎందుకు చేశారండి అని అడగడానికి అవకాశం లేదు దానికి ఉదాహరణ చెప్తా భాగవతంలో కృష్ణ పరమాత్మ మధురా నగరానికి వెళతాడు చిన్న పిల్లవాడు ఎనిమిదేళ్ల పిల్లవాడు వెళ్ళినప్పుడు కుబ్జ ఎదురొస్తుంది కుబ్జని కుబ్జ అంటే పొట్టిగా ఉంటుంది ఆవిడ డార్ఫ్ వెరైటీ అనమాట ఆవిడ మూడు మూడు అడుగులు నాలుగు అడుగులు ఉండేటటువంటి వాళ్ళని కుబ్జలు అంటారు ఆవిడ పూలు అమ్ముకుంటోంది ఆవిడ జీవనాధారం పూలు అమ్ముకోవడం మధురా నగరంలోకి రాగానే ఆవిడ కనపడింది ఆయన దృష్టి ఆ కుబ్జ మీద పడింది ఆవిడికి పాపం దుఃఖం ఎందుకని బయట ప్రపంచంలో అందరూ ఐదు అడుగులు ఆరు అడుగులు ఉన్నారు నేను మూడు అడుగులే ఉన్నాను భూమికి జానడే ఉన్నాను అని ఆవిడకి దుఃఖం అంతే ఆవిడ గడ్డం ఏది ఒకసారి నన్ను ఇలా చూడు అని ఇలా పైకి లేపాడట మూడు అడుగులు ఉన్నాయి ఆరు అడుగులు అయినాయి అతిలో మారిపోయిందట అట ఏమండి మీరు ఇలాంటివన్నీ చెప్పి పుక్కిట పురాణాలు అని చెప్పి మమ్మల్ని ఏమారుస్తున్నారండి అందుకే మేము పురాణాలు మేము నమ్మం ఎక్కడైనా ఇది సాధ్యమైన భూమండలంలో ఒక మనిషి ఒక మనిషిని పట్టుకొని జస్ట్ ఊరికెట్ట లేపితే మూడు అడుగులు వాళ్ళు ఆరు అడుగులు అయిపోతాడా ఇంత అంత వెరైటీలు అన్ని చెప్తారు మీరు నాకు అర్థం కాదు ఏ డాక్టర్ ఈ భూమండలంలో ఒప్పుకోరుదు వైద్య శాస్త్రం అసలే ఒప్పుకోరు విజ్ఞాన శాస్త్రం అసలు ఒప్పుకోదు ఇలాంటి అభూత కల్పనలు అన్నీ చెప్పి మీరు ఈశ్వరుడు మిస్తున్నారు అసలు మీ ఈశ్వరుడు కూడా పెద్ద కల్పనే మీరు కల్పించే మానవుడు కల్పించిన వాడే ఈశ్వరుడు అసలు మీరు అలా చెప్పి మానవులు చెవులకు తాటాకులు కడుతున్నారు సిబుసి మారేడుకాయ చేస్తున్నారు భ్రాంతిలో పడేస్తున్నారు వాడిని సత్యదర్శనం చేయనివ్వట్లేదు ఎప్పటికీ కూడా వాటికి విజ్ఞానం రానివ్వడం లేదు ఇలా మాట్లాడేటటువంటి వారు కూడా నేడు సమాజంలో ఆనాటి నుంచి ఉన్నారు ఇప్పుడు ఆదిశంకర్ల దగ్గర నుంచి ఉన్నారు శంకర భగవద్పాదుల కంటే ముందు నుంచే ఉన్నారు వీళ్ళు చారువాకులు అంటారు జైమిని మహర్షి దగ్గర నుంచి ఉన్నారు పూర్వమీమాంసా శాస్త్రం అంతా చెప్పేది ఇదే జాగ్రత్తగా గమనించాలన్నమాట ఏదో ఇవాళ కొత్తగా చెప్తున్నామని అనుకోవాల్సిన పెళ్ళలేదు ఎప్పటి ఉన్నాడు కాణాద మహర్షి దగ్గర నుంచి ఉన్నది అణు సిద్ధాంతం అటమోట చెప్పినవాడు కాణాద మహర్షి ఆ కాణాద మహర్షి చెప్పినప్పటి నుంచి అణు సిద్ధాంతం ఉంది నీల్స్ బోర్ థిరీ వచ్చినప్పటి నుంచి అణుసిద్ధాంతం వచ్చిందని మనం ఇంటర్మీడియట్ లో చదువుకుంటున్నాం ఫిజిక్స్ లో నీల్స్ బోర్ ఎప్పటివాడు కాణాద మహర్షి ఎప్పుడు వాడు మహర్షి మిలియన్ల సంవత్సరాల వాడు ఈ నీల్స్ బోర్ నిన్నగాక మానేవాడు సో మనం ఎప్పుడూ ఎగ్జాంపుల్స్ ఎవరి గురించి చెప్పుకుంటామంటే మనకి బాగా తెలిసిన వాడు చేయని చెప్ప మా తాతగారి తాతగారు సీతారామాజునే సంవాదం దేవి భాగవతం ప్రవచనం లక్ష్మీపురం అనే గుళ్ళో నాన్సారామ ఎప్పుడు బిఫోర్ ఇండిపెండెన్స్ భారతదేశానికి స్వతంత్రం రాకముందు అంటే సుమారు ఓ వంద సంవత్సరాల క్రితం ఆయన అక్కడ ప్రవచనం చెప్పేవారు ఇది మాకెట తెలుస్తుంది మా తాతగారు తాతగారు అంటే అసాధ్యం కదా సరే కానీ మనకు తెలిసిన నియరెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరిని చెప్పుకుంటాం అయితే మా నాన్నగారో లేకపోతే మా తాతగారు వరకు చెప్పుకుంటాం సో ఐతిహ్య ప్రమాణాలు ఎప్పుడు కూడా మనకు దగ్గరలో ఉన్నవే చెప్పుకుంటూ ఉంటాము ధర్మ విచారణ ధర్మాతీత విచారణ వరకు వెళ్ళినప్పుడు బ్రహ్మజ్ఞాని చెప్పినటువంటిదే సత్యం బ్రహ్మ విద్య కలిగిన వాడు చెప్పిందే సత్యం పరబ్రహ్మ నిర్ణయం పొందినవాడు చెప్పిందే సత్యం అంటే వశిష్ఠుడు చెప్పిందే సత్యం అది యోగ వాసిష్టమైనా జ్ఞానవాసిమైనా సరే మూడు వాసిష్ట సాంప్రదాయాలే ఈ మూడు వాసిష్ట సాంప్రదాయాలలో చెప్పబడిందే సత్యం మరి యోగ వాసిష్టానికి జ్ఞాన వాసిష్టానికి బృహద్వాసిష్టానికి ఏమిటండి భేదం యోగ వాసిష్టం మానవులందరినీ యోగులుగా మారుస్తుంది జ్ఞాన వాసిష్టం మానవులందరినీ జ్ఞానులుగా మారుస్తుంది బృహద్వాసిష్టం మానవులందరినీ మోక్ష సన్యాస యోగానికి తీసుకువెళ్తుంది పరాత్మర నిర్ణయానికి తీసుకువెళ్తుంది పరబాహ్య నిర్ణయానికి తీసుకోలేదు జన్మరాహిత్య నిర్ణయాన్ని పొందించేది బృహద్వాసిష్టం జీవన్ముక్త అవస్థను కలిగించేది జ్ఞానవాసిష్టం పారమార్థిక స్థితిని కల్పించేటటువంటిది యోగ వాసిష్టం ఈ మూడు ఒకదానికొకటి ఎస్సిములేషన్ మూడిటి మధ్య భేదం లేదండి ఒకదాని ఒకటి ఉన్నాయి ఇది ఒక మెట్టు తర్వాత మరొక మెట్టు అంటే యోగ అర్థం కాని వాడికి జ్ఞానవాసిష్టం అర్థమయ్యే అవకాశం లేదు జ్ఞానవాసిష్టం అర్థం కానటువంటి వాడికి బృహద్వాసిష్టం అర్థమయ్యే అవకాశం కాలాంతరంలో ఏమైపోయారంటే యోగ